శుతం విశ్వప్రభ నా దివాణి అబ్రాహ్మ దేవ ఇశాఖ దేవ యాకబుల దేవ అలాడిగా నా దీవానికి శోతం చేస్తున్నాం విశ్వప్రభ ఈ దినం ప్రభా సాయం చేస్తూ నడిపించను మీరే ముద్దు సాయం చే నడిపించండి నా దివాణి శుతం నా దివ వాక్య మాట్లాడి పాడు పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి నా మాకు ప్రభాస్ జుడుగు పెట్టిన దివానికి శోతం మీ స్థాయిని శోధనం రాని నడిపి ఆటగా తొలగించండి అలాగే మీ నడిపి దయచేయండి విజ్ఞాన ప్రాధుల వాక్యంధ్ర ప్రభా పరిశుద్ధాత్మ నడిపి దయచేసి మీరు అక్కడ బావు సమీపింది అలా సిద్ధపడాలా సేవ చేయాలా అలా గొప్ప జనంకు సిద్ధపరిచేసే ఆ ధన్యత ది నీసినప్పుడు సమీన్ ఆ మీన్ బ్రదర్ గాలి సముద్రకు అలలకునే ఇను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు గాలి సముద్రకు అలలకునే ఇన్ను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవనె తెది నీ హస్త్రము ఆదరించది నీ వాక్యము లేవనెది నీ హస్త్రము అలెలు యా హలలు అలెలు యా అలలకు నేను కొట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు నీ వాక్యము లేవనె నీ హస్త్రము అలెలు యా హలలు యా హలలు యా శ్రమల నెన్నుకు తోడుంటిని మొరపెట్టగానా మర ఇంటిని శ్రమల నెనునికి తోడుంటిని మొరపెట్టగా నా మర ఇంటిని ఆదుకుంటిది నన్ను ఆదుకుంటిని నీ కృపలో నన్ను పోషించివి ఆదుకుంటేది నన్ను ఆదుకుంటివి నీ కృపలో నన్ను పోషించివి అలలు యా హలలు యా అలలుయా హలలుయా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆ ఫదులో నిన్ను ఆసరించగా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆ ఫదులో నిన్ను ఆసరించగా చూపితి చీని మహిమది కొనియాడను ప్రభుయేసు చూపితి చీని మహిమదు కొనియాడను ప్రభుయేసు అలలుయా హలలుయా అలలు యాలు యాట్టు రమ్మని పిలిచి తిని నిన్నీకు తోడుగా ఉన్నంటిని నిన్ను నేను ఆత్మలు తెలుసుకుంటని నీవే నము ఎరిగి తిని అలలు యాలు యా అలలు యాను యా సముద్రకు అలలకు నేను కట్టుబడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది हालेलुया हालेलुया हालेलुया हालेलुया आमीन ब्रो आमीन बेरो ओके आमीन बेदर सुमी सुप्रभानादि वनिसAbraham साकुलो पदि वनिससदाई दिरम मार्ज सज्जुळ को भेटता देवनिससदाई इतंत मती छूडेले कोना रे सुप्रभा अदलिया नादि वनिसतम कृपा मेडा परशुनाथ देवा युगंग महिमा तीर्थ गंत्रा नीके करणगाका ब्रह्म साकुलो को पदि वनिसतम पाठादर वाक्य जमी नर्पिची म्यात्मदर कारणचेंनी మా ప్రార్థన మీద అధికారం మీలేదండి నాది అని స్వదంతో రాక సమీపించింది అలా నాది గొప్ప జనం కనికరించండి ఆత్మలు తెలివండి సరస్సుతో రావాలా రాని బిడ్డ నడిపించి ఆదీవంతో మీ ఆత్మ ద్వారా నడిపించి మీ సహాయం చేసి ప్రతి చీకటి చీకటి దిగాలని గద్దించి వదిస్తున్నాం ప్రసమీన్ నేనంతటినయా నా పై కృప చూపుటకు ఏ పాటిదానయా నా దోషము భరియించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నే నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నాతోడు నిలిచావు నన్నదరించావు అందరూ నను విడచిన నను విడువని ఏసయ్య విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగలదేవా నీ కృపకు సాటి ఏది నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెద నీ సయ్య నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనుందిన ఈ జయము నీవిచ్చిన దేనయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చిన దేనయ్యా నీ విచ్చిన జీవముకై స్తోత్రముయేసయ ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది థ్యాంక్ యూ ప్రస్తుతల నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా నాకు నికృపనాచాళ్యా నికృపల నిదే నే బ్రతుకలయ నికృపల నిక్షణము నిదయలెనిక్షణము నేను హించలెను ఏసయా నికృపలే నినము నిదయలే నిణము నేను హించలను ఏసయా ఎయ్యాపయ్యా నికృపల నిదే నే బ్రతుకలనయా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 మహిమలు నేను మహిమను వంద మహిమగమాచింది నీ కృప ఏ సయ్యా నీ నికృపలే నిదే నే బ్రతుకలనయ్యా ఏ సయ్యా నిపణాచాయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున అదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో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 चालैया नी कृपा लेनि दे नेय ब्रतु कलेनया एसैया नी कृपा नाकु चालैया నిపలే నిదే నే బ్రతుకల నయా నికృపలేక్షణము నిదయలె నిక్షణము నేను హించలనుయేసయా నిపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలను ఏసయ్యాకృపణాచాయ్యా నికృపలె నిదే నే ప్రతుకలయా ఏ సయ్యా నికృపణయా నికృపల నిదే నే ప్ర్రతుకలనయా నికృపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలను ఏ నీ కృపలే ని క్షణము నీ దయలే నించలేను ఏసయ్యా నీ కృపణకు నీ కృపలే నిదే నే బ్రతుకలేనలు చిన్న ప్రార్థం చేసుకుందమ్ పరిశుద్రవగు తండ్రి కృపగల దేవస్తోత్రం ఏసయ ఈ యొక్క దినమంతా మీ సాయం చేసి నడిపించి మధ్యాహ్న కాలం నా ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మీకు ఎంతో వదనాలు ప్రభావ వాక్యాన్ని సత్యాన్ని గ్రహించలాగా ఆత్మీయ నడిపిన అనుగ్రహించండి మీ కృప మెంబడి కృప మార్గా నిగ్రహించండి మేము ఉంటుంది బహుభయంకరమైన కాలంలో ప్రభావ ఏ రీతిగా మీ కొరకు మీరే మాకు మార్గం దయచేసి నడిపించండి రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము సహాయపడండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రమశుకొని మీరే మహిమానందమని ఏ స్వీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి సమర్థవంతమైన దేవుని వాక్ అన్న అంశం గురించి మరోసారి మనం ధ్యానిస్తున్నాము పోయిన వారం పోయినసారి ఆదికాండ మొదటి అధ్యాయము ఇరవై వచనం నుంచి ఒక వాక్యం నేను చూపించిన అందులో మనం ఏం చూస్తున్నామంటే దేవుని నోట్ల నుంచి వచ్చిన వాక్ దేవుని నోట్ల నుంచి వచ్చిన వాక్కు అది ఏ రీతిగా దాని యొక్క పని ముగించుకొని వస్తుంది అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం ఇరవై ముఖ్యంగా ఇరవై ఒకటో వచనంలో దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పోటించిన అనియు అని పక్షులు భూమిని ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికాను కాబట్టి సృష్టి అనేది బహు ఆశ్చర్యకరమైన దేవుడు తయారు చేసిన దాంట్లో మరి విశేషంగా అక్కడ మనం చూస్తున్నది ఏంటంటే జీవము కలిగి చలించడం అంటే జీవం ఉంటేనే చలించడం అంటే కదలడం అన్నట్టు మూమెంట్స్ అంట ఇంగ్లీష్ జీవం లేకుంటే కదలిక ఉండదు నేను ఇదొక విషయం గమనించిన ఉదాహరణకి పారలైసిస్ వస్తుంది కొందరికి పారలైసిస్ వచ్చినప్పుడు ఆ కదల వచ్చి చేతులు కానీ కాళ్ళు కానీ పడిపోతే నోరు కానీ పడిపోతే కదలవు ఎందుకు కదలవు అంటే అక్కడ జీవం పోయింది అయితే మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా మనము ఈ యొక్క ఆత్మీయ విధానాలను నేర్చుకుంటున్నాం దేవుని యొక్క ఆత్మ శరీర శరీరం చచ్చి పడిన ఆదాము శరీరంలోనికి జీవన నడిపించింది వాటి ఆత్మ ముఖ్యమైంది అనేది అక్కడ బాగా అర్థం చేసుకుంటున్నాం శరీరం కూడా ముఖ్యమే ఎందుకు అంటే శరీరం లేకుంటే ఈ లోకంలో ఇది కూడా సాధించలేం అందుకు శరీరాన్ని ఇచ్చండి లేకపోతే మన అందరినీ మొదటి నుంచి పెట్టేవాడు కదా శరీరము కదలాలంటే దానికి జీవం రావాలా జీవం రావాలంటే ఆయన ఆయన మాట్లాడాలా ఆయన మాటలో ఉందన్నట్టు ఆ జీవం ఆయన మాట్లాడకపోతే చచ్చిన వారం అంటాం కదా మనం అట్లా ఆయన వాక్కులో జీవం ఉంది అది నీ శరీరంలోనికి వెళ్ళినప్పుడు అది కదలికలు సడుతుంది నేను ఇందాక ఒక బ్రదర్ సాక్షరం చెప్తుంటే విన్నాను ఓరో పారాలైటిక్ పేషెంట్ అంట ఆయన చెవు దగ్గర పెడితే ప్రార్థన చేసిందంట ప్రార్థన చేసిన తర్వాత ఆయన మార్పులు కనబడ్డాయంట స్వస్థత ఆరంభమైందంట అవి మనం కూడా చూసినాం ఎన్నిసార్లు ఎందుకు అన్నప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది నీ నోట్లో నుంచి వచ్చే వాక్ మన ప్రభుత్ంచి కలిగిన వాక్ ఎప్పుడైతే నువ్వు దీన్ని గ్రహించగలుగుతావో అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది లేకపోతే యాక్టివేట్ కాదు ఇప్పుడు అనేక ప్రాంతాలలో మళ్ళీ అవి నిజంగా సమర్థవంతంగా పని ముగించుకొని వచ్చినాయా అంటే లేదు ఎందుకు లేదు అంటే నువ్వు దీన్ని గ్రహించలేదు కాబట్టి ఆచారం ఉంటుంది గ్రహించకపోతే ఆచారం అంటాం ఉదాహరణకి క్యాండిల్స్ ఎందుకు వెలుగు అది ఒక ఆచారం అది యాక్టివేషన్స్ లేవు ఒకటి దాన్ని యాక్టివేట్ చేయాలంటే మటుకు ఈ యొక్క ఆత్మీయ సత్యంను గ్రహించాలా ఏంటంటే సమర్థవంతమైన వాక్కు కార్యాలు ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుంది ఆయన అక్కడ ఇక్కడ విడిచిపెట్టి పోయండి వాక్యాన్ని ఎందుకు అంటే మనం ఈ లోకంలో ఉన్నంత దాన్ని వాడుకోవాలని ఆయన మేమార్థంగా మనిషికి ఇవన్నీ ఇచ్చిండో చూద్దాము వీడు ఎంతగా ఎదగలనని వీడు మనలో ఒకరిని వాడయ్యాను అని చూపించాను పోయిన వరం దేవుడు అది గ్రహించాడు అంటే వీడిని ఇట్లనే విడిచిపెడితే వీడు ఎంత లెవెల్కి ఎదిగిపోతాడు అని దేవునికి తెలుసు కానీ ఆయనకు విరుద్ధంగా లేస్తామా ఆయనకు అనుగుణంగా లేస్తామా అనేది పాయింట్ అక్కడ అది మనం నేను పోయిన వరం మీకు నేను కాబట్టి మరోసారి ఇరవై ఒక్క వచనంలో చూస్తేమంటే దేవుడు జీవము కలిగి చలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించినగాక అన్నాడు అంటే సమస్తం జలముల నుంచే బయటకు వచ్చినాయి అనేది జీవం కలిగి చలించి అంటే కదలేడు అన్నట్టు ప్రతి కదిలేడి అన్ని జీవం కలిగి కదిలేడి అన్ని అక్కడి నుంచే బయటకు వచ్చినాయి అన్నాడు ఆ ముఖ్యంగా ఏం చేయండి పక్షులు పక్షులు కూడా నీళ్ళకి వెళ్ళే బయటకు వచ్చినాయని ఈ వాక్యం చెప్తుంది ఆ సాధారణంగా కొన్ని చేపలకి రెక్కలు ఉంటాయి మనకు తెలుసు కొన్ని జీవరాశులకి రెక్కలు ఉంటాయి సముద్రంలో ఉన్న వాటికి రెక్కలు ఉంటాయి రెక్కలు ఉన్నాయి ఎందుకు ఎగరలేవు సముద్రంలో అవి ఈదుకుంటా వెళ్ళాలంటే వాటికి రెక్కలు అవసరం అన్నట్టు మనిషి కూడా సముద్రంలో ఈదాలంటే నీళ్ళలో ఈదాలంటే వాడికి రెక్కలు అవసరం కానీ వాడికి రెక్కలు లేవు కదా అందుకే వాడి చేతులనే రెక్కల్లాగా మార్చుకున్నాడు అన్నట్టు కానీ మనం నీళ్ళలో ఉండలేం ఎందుకంటే మనం నీళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిన కాదు మనం మట్టిలో నుంచి బయటకు వచ్చిన కాబట్టి మనం నీళ్ళలో ఉండలేం మనం నీళ్ళలో ఊపిరి ఆడకుండా చనిపోతారు నీళ్ళలో మునిగితే నేను టూ టైమ్స్ నీళ్ళలో మునిగి చనిపోయేవాడిని మా అన్న రక్షించాడు ఆల్మోస్ట్ పోయి చనిపోయిననుకున్నాను నేనైతే హై స్కూల్లో ఉన్నా నేను నీ కీత కొట్టి నేను నేర్పిస్తా నన్ను తీసుకెళ్ళాడు మీకు ఎంతమంది తెలిసి ఇప్పుడు ఆ ఇందిరా పార్క్ ఆపోజిట్ లో పెద్ద గ్రౌండ్ ఉంటది ఒకప్పుడు అదంతా ఒక గడ్డి పొదల్లాగా ఉండేది అవన్నీ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ దాని మధ్యలో ఒక పెద్ద బావి ఉండేది అయితే అంత కాలనీ పిల్లలందరూ ఆ బావిలో ఈతలు కొట్టేవాళ్ళు చేపలు పట్టుకుండే వాళ్ళు చేపలు ఈతలు కొట్టేవాళ్ళు ఈత కొట్టేవాళ్ళు మా అన్న ఈత కొడుతుండే తన స్నేహితులతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి ఒక రోజు నా నీకు నేర్పిస్తా అన్నాడు నేను మొత్తం భూమి అందులో పడిపోయిన నేను బాయిలకి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నా అప్పుడు మా అన్న చేపట్టి లాగిండు లేకుంటే ఎప్పుడో చనిపోయాడు నేను మా అన్న రెండుసార్లు నాకు అటువంటి నడిపింపు అనుగ్రహించాడు చనిపోయేవాడిని బ్రతికింపజేసి అట్లా ఎన్నిసార్లు నన్ను కాపాడండి మా అన్న అన్ఫార్చునేట్లీ లేడ్ అయినా నేను ఆయనని కాపాడలేకపోయినా ఎందుకంటే ఎన్నిసార్లు నేను బ్రతికినాన్న దేవుని సన్నిధిలో చనిపోతుంటే ఫైవ్ ఇయర్స్ ముందు ఆయన చనిపోకముందు దేవుడిని అతను మాట్లాడి చూపించండు కళ ఆయన చనిపోతుండని నేను ఎంతగానో గంటలు గంటలు ప్రార్థించే వాళ్ళు ఎవరన్నా చనిపోతున్నారని దేవుడు బయలుపరిస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ చేసిండు కానీ ఇంకొకసారి ప్రార్థన చేస్తే ఇంకా చాలు నువ్వు చేయని అవసరం చెప్పిండు దేవుడు ఎందుకంటే మనకి మన గ్రూపులు తప్ప ఎవరికి అర్థం కదది ఆయన మాట్లాడే దేవుడు స్వరం వినిపిస్తుంది నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే వాక్యంలో ట్యూన్ అయ్యి ఉంటేనే అవి కాబట్టి జీ పక్షులు ఎగరగలవు అందుకే మీరు చూస్తారు బాతులు కానీ ఆ రకరకాల కొంగలు కానీ అవి నీళ్ళలోనే ఉంటాయి అక్కడనే బ్రతుకుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి బయటకు వచ్చినాయి ఒకప్పుడే అవి ఎర్లీ మార్నింగ్ నేను మా అమ్మ దగ్గర ఒక చిన్న కులం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నేను చూస్తుంటే అవన్నీ రకరకాల కొంగలు అక్కడ నీళ్ళల్లో మునిగి ఉంటాయి ఆడుతూ ఉంటాయి అక్కడ కొంతసేపటికి అన్ని మాయమైపోతాయి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ పోయినప్పుడు నేను చూసేవాడిని వాటన్ని ఎప్పుడు చూడని రకరకాల పక్షం చూస్తే నాకు అప్పుడు అనిపించింది ప్రభు మన ప్రభు ఎంత గొప్పవాడు ఒకప్పుడు అవన్నీ ఆయన గర్భంలో ఉండే కదా ఇవన్నీ జీవరాశులు ఆయన గర్భంలో నుంచి అన్ని లోకంలోకి వచ్చేసి ఆయన ఆత్మీయంగా మారిపోయిండు ఆయన శరీరం అంతా ఈ లోకంలో పెట్టేసిండు అందుకు మనం శరీరంలో ఉంటాం కాబట్టి ఒక దినము సంపూర్ణంగా శరీరంగా మారల పశువులను చూసినప్పుడు పక్షులను చూసినప్పుడు నాకు ప్రవ్య జ్ఞాపకానికి వస్తూ మా ఇంటి ముందు రెండు కుక్క పిల్లలు వస్తా ఉంటాయి నేను దూరం గెలి వస్తుంటే పరిగెత్తుకుంటొస్తాను నా దగ్గరికి ఇంకా ఈయన మీదికి ఎగురితే భయం ఉంటుంది నాకు కానీ మంచి క్లోజ్గా ఉంటాయి నా అతను ఎందుకంటే అప్పుడప్పుడు వాటికి బిస్కెట్లు వేయడము అటువంటి అప్పుడప్పుడు సాయంత్రం పూట అన్నము మిగిలిపోయిన వస్తువులు ఏమన్నా వాటికి వేస్తామంటాను వాటిని చేసినప్పుడల్లా ఆయన ఎంత అమోఘమైన సృష్టి అనిపిస్తుంది అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనం కేవలము ఏదో దేవుని వాక్యాన్ని తీయరీ లాగలేక అర్థం చేసుకునే కాదు దాన్ని పాటించే వాళ్ళ లాగా ఉంటాం అనేది మనకు తెలుసు మన గ్రూప్లో పాటించకపోతే నువ్వు కూడా వేరే మతమే ఒక తెగకు సంబంధించిన వాడవే మనం అట్లా మతంలో ఉన్న వాళ్ళం కాదు వీటిని పాటించాలి ఎట్లా పాటించాలనేదే నేను ఇప్పుడు మీకు ఆ పాయింట్స్ చెప్పిస్తున్నాను కొన్ని వారాల నుంచి అయితే పక్షులు కూడా జలంలో నుంచే బయటకు అనేది ఇక్కడ అవి జలంలో నుంచి తయారైపోయి రెక్కలు ఎగిరి రెక్కలు కరిగి అవన్నీ బయటికి ఎగిరిపోయినాయి దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే జలంలో సమృద్ధిగా పుట్టించి మహా మత్స్యములను జీవము కలిగి చలించి వాటిని అన్నిటిని అంటే అందులో నీళ్ళలో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు మత్స్యములే కాకుండా తేళ్ళు ఉంటాయి మండ్రగబలు ఉంటాయి కప్పలు ఉంటాయి ముసళ్ళు ఉంటాయి షార్కులు ఉంటాయి ఇంకేమంటాం స్టార్ ఫిష్ ఉంటుంది దాని తర్వాత లాప్స్టర్స్ ఉంటాయి ఇంకా ఏమేమి పేర్లు ఉంటాయో జెల్లీ ఫిష్ అంటాము షాక్ కొడుతుంది దాన్ని పట్టుకుంటే ఆ చొడికి చిన్న జీవి కానీ దాన్ని పట్టుకుంటే థౌసండ్స్ ఆఫ్ వరల్డ్స్ షాక్ కొడతాయి జల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ తగిలినట్టే చాలా మంది చనిపోతారు పెద్ద పెద్ద షార్క్ ఫిష్లే చనిపోతాయి దాన్ని తగిలినట్టే మళ్ళీ చూస్తే చిన్నగా ఉంటుంది ఆ జీవరాశి జల్లీ ఫిష్ దాంట్లో రకరకాల జీవరాశులు అది పాములు అని నీళ్ళలో ఉంటాయి కొన్ని పాములు పాయిజనస్ పాములు ఉంటాయి అవన్నిటినది కల్పించిన అక్కడ చాలా తేటగా ఉంది వాటి వాటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు ప్రతి పక్షిని సృజించాను అది మంచిది అని దేవుడు గ్రహించింది అయితే నేను ఇక్కడ మీకు కొంత గ్యాప్ ఇస్తున్నాను ఏంటంటే ఇరవై వచనంలో అక్కడ చెప్పినాక నేను కొంత గ్యాప్ ఇస్తామాల నేను వాక్యాన్ని విశదీకరించడానికి ప్రయత్నిస్తాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించను వాటిని ఆశ్రయించాను కాబట్టి ఐదవ దినము ముగించే టైంకి జరిగింది ఏం జరిగిందంటే మొత్తం సముద్ర జలంలో నిండిట నిండినట్లు దాని తర్వాత పక్షులు భూమి మీద విస్తరించినట్లు అంతగా వాటిని ఆశ్రయించింది అంటే పాయింట్ ఏంటంటే ఆయన ఆశ్రయించింది ఆయన ఆయన ఆశ్రయించకపోతే అవి ఉండకపోయే రోజు అది పాయింట్ ఆయన ఆశీర్దము తరతరాలు తరతరాలు పోతూనే ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే భూమికి ఆ యోగ్యత ఉంది మోలిపించే యోగ్యత కానీ నేను మాట్లాడితేనే అట్లనే నీళ్లకి కూడా సముద్రాలకు కూడా యోగ్యత ఉంది అది పుట్టించుట జీవరాశులను పుట్టించుట ఆ యోగ్యత వాటికి ఇచ్చిండు దేవుడు అదే రీతిగా మన శరీరం కూడా భూమి మీకెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి మన శరీరం కూడా పుట్టించే యోగ్యత ఉంది అందుకే పిల్లలు కనగలం ఈ ఈ వాక్యం నీకు అర్థమవుతే నీకు సంతానం లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు దీన్ని అమలు పరుచుకో జీవరాశులని పక్షులు చెట్లని ముఖ్యంగా నేను ఈ విషయం గ్రహిస్తున్నాను కొన్ని వారాల క్రితం వీటిని ధ్యానిస్తున్నాను కానీ అన్ని చెప్పడానికి స్థితిలో లేను నేను అన్ని విశదీకరించడానికి స్థితిలో లేను మనకంత టైం కూడా ఉంటలేదు లంచ్ టైంలోనే కదా మనం కూర్చుండండి ఆదవరాలు ఎప్పుడు కలుసుకుంటాం మనం ఇవన్నీ విశదీకరించాలంటే బైబిల్ స్టడీ ఉంటేనేమో వైఎంసీలో ఒక గంట సేపు గంటన్నర గంట సేపు సరిపోవు కదా ఇది అమోఘమైంది జ్ఞానం ప్రభు జ్ఞానం దాన్ని నీ జీవితాంతంలో పట్టుకున్న సరిపోదు నీ నేనైతే ఎన్ని సంవత్సరాలు నైన్టీన్ నా జ్ఞాపన కాడికి నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ నుంచి నేను ఇవన్నీ జానిస్తున్నా బస్ చిన్నవాడి స్కూల్లా ఎన్ని గంటలు గంటలు చిన్నప్పటి నుంచి చదివేవాడిని అయినా నాకు ఇప్పటికీ సరిపోతలేదు ఈ రోజు కూడా ఇంకా ఏం అర్థం కానట్టే ఉంటుంది నా పరిస్థితి కానీ మనం ప్రయాసం అయితే చేయాలా కదా భూమి మొలిపించింది కాబట్టి నీ శరీరం కూడా మొలిపించగలదు నీ హృదయంలో ఏస్ప్రో ఉన్నాడు కాబట్టి ఆయన వాక్ చేత అన్ని కలిగినాయి కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు ఆయన ఆమోదతోనే మాట్లాడుతున్నావు ప్రవ్వా నేను ఇది చెయ్యాలనా అని చెప్పి మాట్లాడుతున్నావు కాబట్టి ఆ పారలిటిక్ హ్యాండ్ ఎందుకు పనిచేయదు నువ్వు మాట్లాడాలా మనం దాని కొరకే సిద్ధపడుతున్నాం నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు అర్థం కావట్లేదు కానీ మనం అనుమానిస్తున్నాం ఇన్ని అనుమానించినాం ఆ హెచ్ఐవి పేషెంట్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే వంగినాయమే నిలబడుతుంది స్ట్రైట్ అవుతుంది మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు నీకు అనుమానం ఉంది ఎప్పుడు బయటకు వస్తాం ఎన్ని సంవత్సరాల నువ్వు వాక్యం వింటున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నావు కానీ సమర్థవంతంగా ఆ వాక్యం పనిచేస్తలేదు నీ సేవలో అంటే నువ్వు ఒక దశకొచ్చి ఆగిపోయినావు గొంగలి కానీ బటర్ఫ్లై బయటికి రాలేకపోతున్నావు నీ సేవలో ఎంతకాలం గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు ఆగిపోయారంటే వాళ్ళు ఒక దశకు వచ్చి గొంగలి పురుగులాగానే ఉండిపోయినారు ముందుకు వెళ్ళినారు అది నేను చూపించిన మీకు యూధామతంలో నుంచి అపోస్తులత్వ్వులు బయటకు వచ్చిండ్రు అపోస్తత్వం నుంచి కేథలిక్ మతం బయటకు వచ్చింది కేథలిక్ మతం నుంచి ప్రొటెస్టెడ్ మతం బయటకు వచ్చింది ఆ ప్రొటెస్టెడ్ మతం నుంచి ఎన్ని కొన్ని రెండు దగ్గర దగ్గర యాభై వేల తెగలు బయటకు వచ్చినాయి క్రైస్తవ గుంపులలో ఒకదాని నుంచి ఒకటి నుంచి ఒకటి వచ్చి అన్ని వచ్చినాయి కానీ ఏదో ఒక దశలో గొంగలి పురుగు లేక అది ప్యూపా అంటారు అంటే గొంగలి గూడు కట్టుకుంటుంది అది అగుడు గూడు కట్టుకున్న దశకే వచ్చేసి కానీ గూడ్లకి వెళ్ళి బయట రాని స్థితులు ఉన్నారు ఒకరు కూడా ఈరోజు చర్చ సిస్టమ్ ఎందుకు నిష్ఫలమైన జీవితంలో ఉన్నదంటే అవి గూడ్లు కట్టుకున్నాయి ఎక్కడ పడితే అక్కడ డినామినేషన్స్ ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ కట్టుకొని అందులోనే అవి చచ్చిపోయినాయి ప్యూప బయటికి రాకపోతే బటర్ఫ్లై లాగా రాకపోతే అందులో కులిపోయి చచ్చిపోతుంది చచ్చిపోయి కులిపోతుంది దాన్ని పగలు కొట్టుకొని ఇప్పుడు పసి కోడిపిల్ల ఆ గుడ్డుని పగలు కొట్టుకొని బయటికి రాకపోతే లోపల చచ్చిపోతుంది అదే విధానం ప్రభు మనకు నేర్పిండు నువ్వు శ్రమలు అనుభవించకుండా నువ్వు బయటికి రాలేవు క్రైస్తవ జీవితమే శ్రమలుగుండా పోయే జీవితం అప్పుడే నువ్వు దీన్ని ఆనందాన్ని రుచి చూడగలవు ఈ లోకంలో ఆయన కొరకు సాక్షిగా జీవించగలవు కాబట్టి ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా భూమిలో రకరకాల వస్తువులు ఉంటాయి మీకు తెలుసా డైమండ్స్ గురించి అంటే వజ్రాలు అంటాం కదా ఇంగ్లీష్ తెలుగులా వజ్రాలు వజ్రాలు కూడా భూమిలకు వెళ్ళి వస్తాయి మన అది బహు విలువ గల వస్తువు కదా ఈ సృష్టిలో అన్నిటికంటే బంగారం కంటే విలువ అయింది కదా వజ్రం చెప్పండి ఎవరన్నా మన స్వరాజ్ బ్రాదర్ అంటే చెప్తాడు నేను కరెక్టా రాంగా వజ్రాలు గోల్డ్ కంటే విలువ గోల్డ్లో దాన్ని పొదుగుతారు అంత విలువ వజ్రం వజ్రాల బిజినెస్ అంటే కోటీశ్వర్లు అన్నట్టు అయితే వజ్రం ఎట్లా తయారవుతుంది తెలుసా భూమిలో థౌజండ్ డిగ్రీస్ టెంపరేచర్లో తయారవుతాయి డైమండ్స్ అంటే భూమిలో అంత శక్తి ఉందన్నట్టు అంటే డైమండ్ని తయారు చేసే శక్తి భూమికి ఉంది మళ్ళా భూమిలో ఆ థౌజండ్ డిగ్రీస్ టెంపరేచర్ అంటే ఎంతగా ఉండాలా శ్రమ అగ్నిగుండ పోవాల్సి భూమి మన సేవా కూడా అంతే మనం కూడా శ్రమలు అనుభవించకుండా వజ్రాలు ఎట్లా మన జీవితంలోకి వెళ్ళి నువ్వు సుఖాన్ని అనుభవాల్సిన ఏషావులాగా అందుకే నీకు నీకు డైమండ్స్ లేవు నీ లైఫ్లో నువ్వు డైమండ్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాను మీకు ఎన్నిసార్లు అంటే నువ్వేదో సంపాదించుకొని ఈ లోకంలో జీవించాలని కాదు వాక్యాన్ని నెరవేర్చుకోవడం కోరుకు నేను చెప్తాను నేను అనేక పర్యాలు చెప్తా ఉంటాను నేను ఐదారు రకాల ఉద్యోగాలు చేస్తాను ఒకటే కాదు మీరు ఒకటే ఉద్యమం చేస్తారు ఉదయం చేసే వరకు ఒకటే పని చేస్తారు ఇంటికి పోయి అన్నం తిని వండుకుంటారు నేను అట్లా కాదు నేను ఐదారు రకాల పనులు చేస్తాను ఫైవ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నాకు ఇన్కమ్ వస్తూ ఉంటది అనేసి నేను పంచభక్ష పరమణాలు తిననే తినను ఈ రోజు కూడా ఒకటే చపాతి తింటాను రాత్రి ఒక జాంపండు ఇంత రైస్ తింటాను నేను మధ్యాహ్నం ఇంత చిన్న కాప రైస్ తింట నేను నాకు తిండి మీద ఎప్పుడు కూడా వ్యామోహం లేదు ఇప్పుడు కాదు చిన్న పంచి కూడా లేదు సాధారణంగా యవనస్తులకి తిండి మీద బాగా వ్యామోహం ఉంటుంది కానీ నాకు యవన కాలంలో కూడా తిండి మీద వ్యామోహం లేదు ఎప్పుడు కూడా లేదు ఫుడ్ మీద ఆసక్తి నేను ఎందుకు చెప్తున్నా మీరు ఈ విషయం మనం రొట్టె వలన మాత్రమే జీవించము అన్న వాక్యం నీళ్ళు నెరవేరాలంటే ఆయన వాక్ ద్వారా నువ్వు జీవించడం నేర్చుకోవాలా అది పాయింట్ ఇక్కడ కాబట్టి శ్రమలు అనుభవించకుండా నువ్వు అనారోగ్య పాలు కాకుండా దెబ్బలు తినకుండా గాయాలు కాకుండా మనస్పర్ధలు రాకుండా నీ హృదయం నొచ్చకుండే అంత కష్టాలు రాకుండా నువ్వు డైమండ్స్ని ఎట్లా ప్రొడ్యూస్ చేయగలవు నీ లైఫ్ లో సుఖంగా ఉంటే ఎట్లా డైమండ్స్ ప్రొడ్యూస్ చేయగలవు తర్వాత నేను ఏదో కష్టపడననేసి యువనికి చెప్పుకోను కూడా నేను బయటికి చూపించను నా కష్టం ఉంటాయి చాలా భయంకరమైన కష్టాలు ఉంటాయి అందరికీ ఉంటాయి మరి నాకు ఇంకెక్కుంటాయి ఎందుకు నాకు తెలుసు నేను మీకు స్పెషల్గా చెప్పనవసరం కూడా లేదు కానీ అటువంటి భయంకరమైన శ్రమలు ఉంటే కూడా వాటిని నేను బయటికి చూపించుకొని ఎందుకంటే బయట వాటిని చూపించుకుంటే మనుషుల మెప్పు పొందుతానేమో మనుషులు అయ్యో అయ్యో అని నన్ను నా గురించి సింపతీస్ ఎక్స్ప్రెస్ చేస్తారు అది కాదు సేవా విధానం ఇవన్నీ మనం అనుభవించక తప్పదు నీ శరీరము శ్రమలుగుండా పోక మన ఏమంటాము ఈ లోకస్తుల నుంచి శ్రమలు కలుగుతాయి మనకి అవన్నీ ఉంటనే కానీ నీ బాడీ డైమండ్స్ ని ప్రొడ్యూస్ చేయలేదు అంటే బహు విలువ గల సేవా విధానాన్ని నువ్వు నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు నీలో నుంచి ఎప్పుడు చెప్పని విధానంగా సువార్త బయటికి రావాలా అంటే నువ్వు ఎంతగా శ్రమ అనుభవించాలనో ఊహించుకోండి నేను అది చెప్తున్న పాయింట్ డైమండ్స్ నీ జీవితంలోకి రావాలంటే నువ్వు సువార్త ప్రకటిస్తే కార్యం జరగాలంతే చెప్పండి మీరు ఎన్ని సమాచారం వాక్యం చెప్తున్నారు మీరు వాక్యం చెప్పినాక ఎవడన్నా వాడి జీవితం దేవునికి సమర్పించకుండా డైమండ్ ఎట్లా వస్తుంది నువ్వు శ్రమానుభవించకుండా మూడు పుట్టల కంఫర్టబుల్ లైఫ్ని జీవితాన్ని కోరుకున్న వాడవైతే నువ్వు ఏషావులాగున్నప్పుడు నీ సేవల్లో డైమండ్స్ రావు చెప్తున్నా డైమండ్స్ నువ్వు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయగలవు నీ శరీరంలో నుంచి నీ సేవల నుంచి నువ్వు కూడా ఆ థౌజండ్ డిగ్రీ టెంపరేచర్ అనే ప్రెషర్కి ఇది అవుతుంది ఆ అనుభవంలోనికి మనం అందరం రావాలా నేను ఒక విషయం గమనించిన గొప్ప దేశాలు బహు భయంకరమైన శ్రమల గుండా బయటకు వచ్చినాయి ఉదాహరణకి జపాన్ చూడండి నైన్టీన్ ఎయిటీస్ వరకు జపాన్ ఫస్ట్ వరల్డ్ కంట్రీగా థర్డ్ వరల్డ్ కంట్రీ ఉండే ఎప్పుడు అది హీరోసీమా నాగసాకి మీద వాళ్ళు అమెరికన్స్ అమెరికా పెద్ద ఫస్ట్ టైం సృష్టిలో న్యూక్లియర్ బాంబు హైడ్రోజన్ బాంబ్ సారీ హైడ్రోజన్ బాంబ్ వేసినప్పుడు హీరోశీమా నాగసాకి రెండు సిటీలు సడమ గొమరా ఎట్లయితే అట్లా కాలిపోయినాయి ఈ రోజు కూడా అందులో ఏం మొలవంట ఆ సిటీస్లల్లా మొత్తం ధ్వంసం అయిపోయిన దేశము ప్రపంచంలోకి వెళ్ళినా గొప్ప దేశంలాగా బయటకు వచ్చింది వాళ్ళు ఎంత పెద్ద పెద్ద టెక్నాలజీలుగా అనుకున్నారో మంచి మంచి కంప్యూటర్స్ మ్యూజిక్ సిస్టమ్స్ మంచి మంచి కార్లు ఈరోజు వాళ్ళ దేశాలకి వెళ్ళి కదా హాండా ఏంది నిసాన్ ఏంది టొయోటా ఏంది మంచి మంచి కార్లన్నీ వాళ్ళే తయారు చేశారు మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్స్ నేషనల్ ప్యానసోనిక్ టెక్నిక్స్ అనే మంచి మ్యూజిక్ సిస్టమ్ అది హై క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్స్ అవన్నీ దాని తర్వాత సానియో సోనీ ఇవన్నీ వాళ్ళ దేశాలకి వెళ్ళి వచ్చినాయి చిన్న దేశం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిన దేశము అంత భయంకరమైన శ్రమకి అది శ్రమ చిక్కబడి దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి డైమండ్స్ ని ప్రొడ్యూస్ చేసింది ఈరోజు ఆ దేశం ప్రతి దేశం సింగపూర్ ఒకప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీ ఈరోజు ఫస్ట్ వరల్డ్ కంట్రీ తయారైంది చిన్న కంట్రీ హైదరాబాద్ కంటే చిన్నగా ఉంటుంది ఆ సిటీ ఆ దేశం ఫస్ట్ వరల్డ్ కంట్రీ అయిపోయింది ఎన్ని దేశాల అమెరికానే చూడండి ఎన్ని శ్రమల గుండా పోయిన దేశం అది ఈరోజు డైమండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంతే నీ శరీరం కూడా అంతే నీ జీవితం కూడా అంతే నువ్వు డైమండ్స్ ని ప్రొడ్యూస్ చేయాల లైఫ్ లో అంటే నువ్వు బహుభయంకరమైన శ్రమకుండా పోక తప్పదు ఎందుకంటే అది విధానం అది భూమి విధానం నువ్వు శ్రమ గుండ పోకపోతే మటుకు నీకు అటువంటిది రాదు ఉదాహరణకు చూడండి మన ప్రభు శిలవ మరణం రుచి భయంకరమైన శ్రమ అనుభవించిండు గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే తన చెమట రక్తంగా మారి బయటపడుతుంది మట్టి మీద అటువంటి శ్రమ మనలో ఎవ్వడు పోలే తింటారు సరే నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ఒకసారి చూడండి భూమి డైమండ్స్ ప్రొడ్యూస్ చేసింది రకరకాల జీవరాశులను ప్రొడ్యూస్ చేసింది కేవలం తన వాక్ ద్వారా నువ్వు ఇది విధానం నేర్చుకొని సాధన చేయకపోతే మటుకు నువ్వు ఈరోజు మర్చిపోతావు ఈ వాక్యాన్ని హండ్రెడ్ గ్యారెంటీ మన గ్రూప్ లో ఒకరిద్దరు తప్ప ఎవరు దీన్ని స్వీకరించలేరు నాకు తెలుసు ఇది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో చెప్తున్నా నేను ఒక్కరిద్దరు ఎవరో కూడా నాకు తెలియదు అదేదో భవిష్యత్తులో మీకు తెలుస్తుంది కానీ ఒక్కరికి ఈ యొక్క ఆత్మ ఆ నడిపింపు కలుగుతుంది అది మన వాళ్ళు ఉండకపోవచ్చు కానీ ఈ వాక్యం విన్న ఎవరో ఉండొచ్చు బయట ఉండొచ్చు ఎవరైనా కానీ ఆ విషయమే మనం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ నేను మీకు చెప్పిన వాక్యాన్ని ముగిస్తా భూమి గురించి దశ ధ్యానించినాం కాబట్టి నువ్వు కూడా ఈ మట్టి శరీరంలోకి వెళ్ళి శరీరం మట్టి నుంచే చేయబడింది కాబట్టి దీనికి యోగ్యత ఉంది ఏమన్నా ఇది చేయగలదు ఏమన్నా ఇది చేయగలదు ఈ భూమి ఈ మట్టి అందుకే నేను ఒక విషయం అర్థం చేసుకుంది నేను ఏ చెట్టు నాటినా అది అంటుకుంటుంది ఎండిపైన చెట్టుని తీసుకొచ్చిన నాటినా అది అంటుకుంటుంది విత్తనాలు వేస్తే కంపల్సరీ బయటకు వస్తాయి కొన్ని సంవత్సరాల క్రితం ఒక చెట్టు నాటిన దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చెట్లు అవి చాలా పెద్దగా అవి ఎప్పుడో నటు దిక్కుపోతే నేను ఆరామ్ అనే స్థలంలో ఆరామ్ అనే దాంట్లోనే నాటిన నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో అనుకుంటున్న చెట్టు పెద్ద చెట్లు అవ్వరు ఈరోజు మంచి తృప్తి అనిపిస్తుంది కదా అయితే ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి ఈ రోజు కూడా నేను ఆ మాట్లా ఆ చెట్టు తను ఆ చెట్టుతో మాట్లాడతాను నేను నాటిన ను చవడానికి వీల్లేదు నీకు పొరుగుబట్టడానికి వీల్లేదు నువ్వు గ్రో కావాల్సిందే నువ్వు ఫలాలు తీసుకొని రావాల్సిందే అందంతా నేను మాట్లాడతా ఒక్కటే నేను కావాలంటే వచ్చే వారం మీకు మరి దీర్ఘంగా వీటికి సంబంధించిన విషయాలు చూపిస్తా ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతున్నా మన సేవా జీవితంలో చాలా మంది మీరు గ్రహించుంటారా లేదా నాకు తెలియదు కానీ నేను ఎక్కడ పోయినా కానీ నాకు అనుమానం వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శరీరాలలో అయితే నా నేను ఒకటి గమనించిన ఏంటంటే నువ్వు అక్కడ అడుగు పెడుతుంటేనే అవి వెళ్ళిపోతూ ఉంటాయి దురాత్మలు నువ్వు తల మీద చేపెట్టి ప్రార్థన చేయని లేదు ఎందుకంటే మనకు అర్థమైపోయిందే సమర్థవంతమైన వాకు ఏంటంటే నువ్వు తల మీద చేయబెట్టిన లేదు నువ్వు మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతూ ఉంటాయి దుష్టశక్తులు అనేసి మనం చేపెట్టమా మనం కూడా చేయబెట్టి ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు కానీ చాలా సార్లు మటుకు నువ్వు అక్కడ అడుగు పెడుతుంటేనే వెళ్ళిపోతా ఉంటాయి అరే వీడు వచ్చేసి ఇంటర్ వీడు ఎట్లా మాట్లాడేస్తాడు నాకు వ్యతిరేకంగా ఆ డీమన్స్ వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే వాటి స్థావరాలు అవి నువ్వు మీద నిలగొట్టడానికి అంతే కొంతసేపు వెళ్ళిపోతాయి వాడు రక్షణ పొందైతే వందేరికి రావు వాడు రక్షణ పొందకపోతే మళ్ళీ సాయంత్రం వస్తాయి వందేరికి అందుకు నువ్వేం చేస్తావు మీరు గమనించడం నేను ఎక్కడ పోయినా కానీ తీసుకొస్తా చాలా మంది ప్రార్థన చేయండి కానీ నేనేమంటే తెలుసా నీళ్లు తీసుకురా అంట ఎందుకో తెలుసా దేవుడు మాట్లాడి ఇరవై వచనంలో నీళ్ళు రకరకాల పక్షులని మొలి బయటికి తీసుకొని రా అంటే అవి తీసుకొచ్చింది నీళ్ళు వింటాయి బ్రదర్ సిస్టర్ ఈ మాట మీరు అర్థం చేసుకోండి నీళ్ళు నీ మాట వింటాయి నా ప్రభు మాట విన్నాయి నా మాట కూడా వింటాయి నేను నీళ్లకు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఆ నీళ్లు దాగిన వారందరి జీవితాలలో కార్యాలు చూసిన నేను హీలింగ్స్ చూసిన ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినావు గొప్ప సేవకున్నవే నువ్వు కూడా ఎంతో ప్రాంతాలలో సేవ చేసినావు ఏ రోజైనా నీకు ఈ ఆలోచన వచ్చిందా నువ్వు నూనెకి ప్రార్థన చేసినవేమో ఎందుకంటే అప్పూస్తలు చేసిరు కాబట్టి కానీ అప్పూస్తల కంటే ముందే ఇక్కడుంది నీళ్ళకి శక్తి నీళ్లు నీ మాట వింటాయి నువ్వు నీ టేబుల్ మీద ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావో అది వింటుంది నీకు అర్థం కావట్లేదు నేను చెప్పే వాక్యం వింత ఉండొచ్చు ఇక్కడ కూడా కానీ ఈ ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు తప్ప ఎవడు వీటిని గ్రహించగలడు ప్రకృతి సంజమానికి అంత వెరివారితనమేలా కనిపిస్తుంది కానీ ఆ నీళ్లు నీ మాట వింటయి ఎందుకంటే ఆయన ఆయన దానికి నేర్పిండు నువ్వు నా మాట వినాలనే జీవరాశులు వింటాయి ఆయన మాట నీళ్ళలో బ్యాక్టీరియా వింటది నీ మాట అర్థమవుతుందని ఎందుకు నీళ్లు ప్రోక్షిస్తారు చెప్పండి టెంపుల్లో చుట్టూ ఎప్పుడైనా అర్థం చేసుకుంటారా మీరు ఆ అర్థమైంది కానీ వీనికి అర్థం కావట్లేదు వీడెవడు చెప్పండి తమలపాకు ఆ చెంబు పట్టుకొని ఇత్తడి చెంబు కాని రాగి చెంబు కాని అందులో తమలపాకులు పట్టుకొని నీళ్లు చల్లుతూ ఉంటాడు చుట్టూ మందిరాల చుట్టూ మనుషుల మీద చల్లుతా ఉంటాడు వానికి అర్థమైంది కానీ మనకు అర్థం కావట్లేదు నీళ్లు నీ మాట వింటాయి నువ్వు చేసుకో నువ్వు నీళ్ళకి మాట ప్రార్థం చేసి ఇది దేశ రక్తంగా మారిందని చెప్పి ఇది తాగాబడ్డ వారి జీవితాలలో శరీరంలోకి ఈ నీళ్లు పోంగనే అన్ని ఓపెన్ అయిపోవాల్సిందే బ్లాక్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ కావాల్సిందే అన్న ఫెయిత్తో నిన్ను ప్రార్థన చేస్తున్నావు చూడండి అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధత రెండవది ఒబిడియన్స్ విధేయత ఈ రెండు లేకుండా నువ్వు చేసినా కాదు కార్యం నీళ్ళకి చెప్పిండు నువ్వు అభివృద్ధి చెందాలా నీళ్ళు అన్ని రకరకాల జీవరాశ్ర విస్తరింపజేయాల సముద్రంలో మొత్తం నిండిపోవాలా కొంచెంగా మొత్తం నింపాలని అనేందుకే విపరీతంగా పడతాయి చాపాలి కదా కాబట్టి చూడండి ఆయన ఆయన స్వరూపంన తయారు ఆయన పోలిక చెప్పున తయారు ఆయన పోలిక ఉన్నవాడే ఇవి చేయగలడు అందరమైన స్వరూపం అనిలు కూడా కానీ స్వరూపం సరిపోదు పోలిక ఉంటేనే ఇవి చేయగలవు కాటి రోజు గ్రహించు నీ పోలిక చెప్పున తయారు చేసినావు ప్రవ్వ మళ్ళీ నేను కూడా ఇవి నా స్వార్థం కొరకు కాదు నా వ్యక్తిగత గుర్తింపు కొరకు కాదు అనేకులు రక్షణ పొందాలా ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు మీరు వచ్చిందే జీవం అనుగ్రహించడానికి మళ్ళీ ఈ చెయ్యిలో జీవం లేదు ప్రభా బలహీనంగా చెయ్యి నిలబడలేని స్థితిలోనే కాళ్ళు అందులోకి జీవం పంపించండి ప్రభావ నేను ప్రార్థిస్తున్నా ఏ సు అన్న సేవా విధానము ఆరంభించుకో విశేషమైన సేవ అద్భుతాలు జరిగే సేవ దేవుడు నీకు అటువంటి కృపను పరువు మీకు అనుగరించాలని ప్రార్థిస్తాను పరశుద్ధుడ వగు దేవ ఇస్రాయల్ తండ్రి మీకే వనాలు కృపగల దేవ మహోన్నతుడ మీకే స్తోత్రాలైన అనేక పర్యాలు మాట్లాడే గొప్ప దేవుడవు తండ్రి ఎన్నో సమాచారాల నుంచి మేము ఇవన్నీ వింటున్నాం ఉంటున్నాం ఎందుకంటే ప్రభావ ఆచారబద్ధమైన జీవితంలో ఉన్నాం కానీ ఈరోజు మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసినారు కాబట్టి మేము వీటిని గ్రహించగలుగుతున్నాం కొన్ని పోలికల్లోకి మనం స్వీకరించినారు కాబట్టి ఇవి మేము చూడగలుగుతున్నాం ఇవి మేము పాటించాలా ప్రభావ పాటించి అనేకలని మీ చెంతకు తీసుకొని రావాలా ఇంకా బహు బహు కొంత కాలమే ఉంది తండ్రి అవి క్యాలిక్యులేషన్స్ కూడా మేము చేసుకున్నాం ప్రభావ అవునైనా ఎంత టైం అనేది ఇంకా చెప్పనే స్థితిలో ప్రభావ టెన్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా అనేది కూడా గ్రహించలేదు ప్రభావ ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ అనుకున్నాం ఇంకొక థర్టీ ఇయర్స్ అనుకున్నాం కానీ అది చాలా తగ్గిపోయింది ప్రభా టైం ఆ దినంలా దినములు తక్కువగానిచ్చు ఏ శరీరం తప్పించుకున్నారనేసి మీరు మత్సవార్ దినాల జనకు జ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి నేను బహు సమీపంగా ఉందనేసి నేను నా ఆత్మలో అవును ప్రభావ మీరే ఆమోదిస్తారా నేను తండ్రి కాబట్టి ప్రభావం ఇదంతా గ్రహించి మేము నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ఎంత ఆత్మలను సంపాదించుకున్నా సరిపోని కాలం ఇది షార్ట్ టైం ప్రభావం అటువంటి సేవలో మమ్మల్ని అందరూ బ్రదర్ సిస్టర్స్ ని ఆశ్రించండి వారి జీవితాలలో సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థతలు ప్రకటిస్తున్నాం అయితే డీమన్ స్పిరిట్స్ ని గద్దాం గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్ రైట్ నవ్ ఇన్ జీసస్ ప్రెషెస్ నేమ్ యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ దెమ్ వీ రీక్లెయిమ్డ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సంపూర్ణమైన విడుదల తెచ్చేసి స్వస్థతలు అనుగరించి విశేషమైన అద్భుతాలు చేకూర్చి సంపూర్ణమైన యొక్క జీవాన్ని అనుగ్రహిస్తున్నారు కాబట్టి అది అనుగ్రహించి అబ్బండెంట్ లైఫ్ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీరు అక్కడ భ నీ వాని వాక్యం మాట్లాడు ఆ వాక్యం మా ఉదయం లో కార్యసిద్ధి చేసి పలింపే చేసి అలా మా జీతంలో ఇతర జీతంలో రావాలా అలా ఇయ అనేక ఆత్మలు రావాలా ఇసు ప్రభా మాకు సహాయం చేయండి నా దీవానికి సోతం అలా ఇయ నా పోవాలా ఇంకా ప్రభా బాగా లెంబరేయాలా దానిలో ధ్యానం మాకు సహాయం చేయండి నా ప్రభానికి పొందలేశుప్రభ ఇంత రాక దగ్గర సమీపం ఉంది మా విమోచ దేవం చాలా దగ్గర ఉంది నా దీవానికి గొప్ప జీవనం కనికలించమని ప్రాథం ఆత్మ తెరవండి అలలి వాళ్ళవి నా దీవ సరస్వతం రావాలా నేనే మార్గం నేనే జీవం మీరు నడిపించి మీరు ఆకర్షించుకొని ఎవరు రారు యశుప్రభ మీరే సాయం చేయండి వైరస్ భార ముట్టని తాకని స్వసపరిచింది రక్షించుకొని ఆత్మ తెరవండి గుడితనంతో విడిపించండి డాక్టర్లు నర్సులు గుడితనం విడిపించి సరస్వతం నడిపించిన నా ఆదీమానికి ఆకండి వాళ్ళు పోయిన జగాల మీద ఉండని ఆర్టీసీ వైరస్ భారం కూడా సాధించండి అందరు సేవలు వాడవాల చిన్న పెద్దలతో పెద్ద పిల్లలవి చిన్న పిల్లలకి మీరు ఆప్షన్ తీసుకొని సేవ చేయాలేసభ కుటుంబంలో సేవ చేయాలను కాళించండి నా ప్రభానికి సుతం ఎన్నో తగులు వస్తు ప్రభ మీ కిపదరు ఆగ ప్రభ నాదీవానికి కారణం చేయండి అలలియా నా దీవానికి సతం వ్యాక్సిన్ నుంచి మూర పెడతాను దాని ఈశ్వరత్ని పోషించి అలలియ ప్రజలకు యహిని జరగకుండా మీ కాశీ కాపాడని ఆదీవానికి సతం అన్న ముట్టను తాకండి బలం శక్తి తెచ్చి ఇంకా సత్వం తెరవేచని ఇంకా ప్రభా గు తెరవేర్చని ఆరోగ్యం దచ్చని శపరిచి అక్కవి ముట్టను తాకండి అక్కవి వాక్యం చెప్పాలా ఇష్టప్రభా ఇంకా బలమైన సంబంధ వాక్యం చెప్పాలా మీ వాకు శక్తితో మీ బలంతో మీ అక్కవి ఆరోగ్యం దచ్చని పిల్లలు మీ చేతిలో బలము తయారు చేయండి మీ చేతిలో పెట్టుకుని అగ్నికరించని అలలియ నీ కోసం దీపించి అగ్నికరించని అన్న బంధువులు ఎంతమంది వాల్బీ తాకలు ముట్టండి మదీ ప్రేమ మద ఆసక్తి నడిపించి వాల్వి సేవలు నడిపించని అలా నీ అనాద్యమానికి చక్రబం తాకండి జ్ఞానం లేచని ఆయన తర ప్రాంతం అంతా రక్షించుకోండి శుభ్రభాకర్ దింపదని తన భార్య గర్వం తేని సంతానం కలిగించని తన బంధుని మార్చుకు రక్షించుకొని నా ప్రభా రాక సమీపింది సేవ ఇస్తారని జరిగించి ప్రతి ప్రాంతం ప్రతి సిటీ సిటీ సేవ జరగాలి సు మీరే కార్యం చేసి మీ చేత్తో బలవంతుగా మార్చి మరణిస్తున్న ప్రసమీన్ स्तोत्र प्रभा पशु गोप देव सर्वशक्ति मंतानी वनिश्य अब्रहााक याकोब ग सत्य संपूर्ण जीवन गल तंडी के वाली सर्षण कल अंत प्रभा ममल सुरक्षित कापाडी మీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభావ భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపునారు తండ్రి నీకు వందాలేసయ్యా ఈ దినవంతా మీరే మాకు సహాయ తండ్రి నీకు వందాలేసయ్యా మంచి ఆరోగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు మంచి శక్తిని బలాన్ని అనుగరించారు మేము భూపతి స్థలాల్లో ప్రభా సమాధానం అనుగరించినారు సమస్తం మీరు మాకు అనుగరించినారు తండ్రి నీకు వందనలు నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహాశ్వర్యం ఈ యొక్క యుగంలో నీకే కలుగునుగా కహాలలుయ్య నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్య కాలశ్రమంలో మీకు స్వరమైన ధన్యత మీరు మాకు అందరికీ ఇచ్చినందుకు కానీ నీకు వందాలు ఇస్తే ప్రవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రవా అనేక పర్యాలించు ప్రవా నైనా సమర్థవంతమైన వాకు అనే విషయం ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారనైనా ఎన్నో విషయాల ప్రభావ మీ వాకు ధర మాకు బయలుపరుస్తున్నారనైనా మేము మా సేవా జీతం ఎట్లా ఆరంభించుకోవాలి ఏ రీతిగా వాక్యాన్ని మేము వాడాలా మీ వాక్కును ఎట్లా మేము మనుషులు తీసుకొని పోవాలనేది మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ కాబట్టి ప్రభావ విన్న ప్రతి మా హృదయంలో భద్రపరచుకోవాలా ఆ వాక్యం ప్రకారం మేము ప్రాక్టీస్ చేయాలా మరి విశేషంగా మేము పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా ప్రతి దశలో మీకు విధేత చూపించాలా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రభ నైనా ప్రతి దా మీకు సమర్థవంతమైన వాక్కు ప్రవ మేము ప్రకటించినప్పుడు ప్రవ అనేక చీతలలో కార్యాలు జరగాల్సిందే ప్రవ ఆయన అనేకులు స్వస్థత పొందాల్సిందే ఏసుక్రీస్తు నాములు అనేకులు విడుదల పొందాలా బంధకాల నుంచి చీకల కట్ల నుంచి విడుదల పొందాలా పాపం నుంచి ప్రతి ఒక్క వాక్కు ప్రవ ప్రతి ఒక్క జీవితంలో ప్రభా కార్యం చేయాలా ప్రభావ అలాంటి సమర్థవంతమైన వాకును మీ ప్రకటించాల ప్రభావ బహు రాకట బహు సమీపం ఉంది ప్రభావ మీకట బహు దగ్గరికి ఉంది ప్రభావ ఇంకా కొంచెమే సమయం ఉంది ప్రభా కాబట్టి ప్రభ ఎంత అవకాశం ఉన్నా కానీ వెళ్ళి ప్రవ అనేకులు మీ వాక్యను ప్రకటించాలా ప్రభావ అనేకులు మీ శిష్యులు చేయాలా ప్రభావ ఇంకా బహు కాలం బహు కొంచెం ఉంది ప్రభా నా తల్లి నీకు వందాలిసయ్య ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము జీవించాలా ప్రభావ బహు భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఈ శ్రమల కాలంలో ప్రభ గొప్ప జనాన్ని మేము ఎట్లా సిద్ధపరచాలో ఏ రీతిగా మీ వాక్యను ప్రకటించండి మీ చెంతకు నడిపించాలో మాకు ఆ ఓ ప్రభ ఎన్నో విధానాల ప్రభ మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభావ అనే ఒక కాబట్టి ప్రతి వాక్య మేము పాటించాలా ప్రభావ ఓ ప్రభావ నా తల్లి అలాంటి పిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి మీ పరలకు జ్ఞానం ప్రతి దశలో మీకు అంగీకారంగా మేము జీవించాలా నేను మైమపర్చాలా అనే సహాయపడాను అలాంటి పిడ్డలకు మమ్మల్ని తయారు చేయాల సేవకు మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ నీకు వందనాలు ఇంకా సంపృతులు మమ్మల్ని ఇంకా నడిపించండి ప్రభావ మీ వాక్కు ప్రభావ మేము లాగా మీ వాక్కులాగా మేము తయారు కావాలా అలాంటి జీవితం అలాంటి సేవ మేము చేయాలా ప్రభావ బహు అద్భుతాలు విశేషమైన ఆశ్చర్యకాలు జరుగుతాయి ప్రభావ మేము సంపూర్ణంగా అది మేము చూస్తున్నాం మా ఆత్మలో ప్రభావ కాబట్టి ప్రభావ అలాంటి సేవకు మేము సిద్ధపడే ముందుకు సాగిపోవాలా నాయన ఎక్కడ అవకాశం ఉందో తకపోయి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ నా తండ్రి నా దేవు ఎంతో మంది రోగాలతోని ప్రభావ పడి కొట్టిమిట్లు ఆడుతుందని వాళ్ళ ఆత్మలకు ఘోషిస్తున్న ప్రాభ వాళ్ళందరికీ విడుదల కల్పించాలా ఏసుకరిస్తాను వాళ్ళు మీ వాక్కి వాళ్ళకు విడుదల కల్పించింది ప్రభావ దయ్యాల దుష్ట శక్తులను విడిచిపెట్టి పోవాల్సిందే మనుషులను అయినా వాక్కులాగా మేము తయారు కావాలా నడిపించండి తండ్రి మనం బలపచ్చమంట ఆదిష్టమైన ఐవికమైన విచారాలతో కొట్టుకోకుండా ప్రభావ వాటిని షేధించుకొని ముందుకు పోయి పెళ్ళిగా తయారు చేయమని ప్రార్థిష్టం గొప్ప దేవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాలేస్ నీకే కృతజ్ఞతలు అన్నా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ హెవెన్లీ ఫాదర్ నా తండ్రి నీకు వందాలేస్ అయ్యి దీనివంతా మీరు మాకు తోడు నడిపించమని ప్రార్థిష్టమైన చంద్రశేఖర ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎన్నో విషయాల ప్రవాహ అన్న ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారైనా ఓ దేవాతి దేవా నా తండ్రి యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రతి దశలో ప్రభావ మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రభావ మా విశ్వాసాన్ని బలపరుస్తున్నారు వాక్యం మమ్మల్ని ఎంతకన్నా ఆదరిస్తున్నారు ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని ఎంతకన్నా మా ఆత్మయచీతను ఉద్దీవింపజేస్తున్నారు తండ్రి నా తండ్రి నీకు వందాలేసే ప్రభావ ఇంకా మీరు సంపూర్ణంగా మీ ఆత్మ లోపంలోకి వెళ్ళిపోవాలా ప్రభావ అనేకులకి సత్యం మీరు చూపించాలా ఎవరు ప్రకటించలేని రీతిగా మీ సువార్త మీరు ప్రకటించాల ప్రభావ ఓ దేవాలంటే సేవలో మమ్మల్ని అందరు నడిపించండి అనేకలు మీ వాక్యంతో ఆకర్షిపబడాలా అలాంటి సమర్థమైన వాకును ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు జీవనం ప్రార్థించడం అన్నకు మంచి ఆరోగ్యం దయచిన అగ్ని కంచి వేసి మీరు కాచి కాపడి ప్రతి శ్రమ నుంచి మాకు విజయం దయచేను ప్రభావ అన్న పిల్లల కుటుంబం నుంచి అగ్ని కంచేసి మీరు దూతలు కావాలి దయచేయండి చేస్తారు మంచి ఆరోగ్యం దయచేయని బలపరచండి ఇంకా సేవలో మీరు అభిషేకించి వాడుకోండి ఇద్దరు పిల్లల చుట్టూ కంచి గొప్ప సేవలుగా మీరు తయారు చేసి వాళ్ళ ఉన్నత స్థితిలో లేవనితమని ప్రాదిష్టమైన కుటుంబం ప్రవా అనదములు అందరూ ప్రభావ సత్యంలో నడిపించండి ప్రభావ కేబీపీఎం గ్రూప్ ప్రతి ప్రదర్శిస్తారు అందరు మీరు నూతనంగా అభిషేకించండి ప్రభావ సంతానం వరకు సంతానం కలుగునుగాక ఏసు క్రీస్తు పరిషత్ నామం హలలుయ మీ సమర్థవంతుల వాక్కు ఈ వాక్యం విన్న ప్రతి అది స్వీకరించి వారి హృదయంలో పాటించుకోవాలా అద్భుతాలు చూడాలా ప్రభావ అనేక జీతాలు వాటిని పాటింపజేయాల ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు ప్రాదిష్టమైన గొప్ప దైవానికి వర్ణాలేసయ్య బ్రేదర్శిస్తులు అందరూ ఆశ్రయించండి వైరస్ భరించి మమ్మల్ని పాడుకున్న మీరు ఇంతకాలం వరకు మమ్మల్ని కాపాడడం నీకు ఇక ముందు కూడా మిమ్మల్ని కాపాడతారు ప్రావా నీకు వందాలు ఈసయ గొప్పదేవా మిమ్మల్ని ఏర్పరచినది మేము సంపూర్ణంగా అది మేము నెరవేర్చుకోవాల ప్రవా మీరు తిరిగి వచ్చినప్పుడు బలానామకమైన మంచి దాసులను మేము బిరుదులు తెచ్చుకోవాలా ప్రావా నిన్ను మేము పచ్చాలా ప్రతి అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయమని ప్రార్ష్టమైనా ఓ దేవా మీరు అక్కడ తొరిగింది ప్రావా మీరు సిద్ధపడాలి అనేకలు మీరు సిద్ధపచ్చాలా అలాంటి సేవా జీతవులకు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైన చక్రవతి పేరు మీరు తా మీరు బలపరిచి నూతనంగా అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి ఇంకా ఆత్మీలతో నడిపించి ప్రభా ప్రతి అంధకార చీకర్షికి మీరు గద్దించండి ప్రభ కుటుంబంలో ప్రతి సమస్యలను కొట్టివేయండి ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చిన సంపూమైన విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామం హలలుయ మీరే స్వస్థ పచ్చాన్ని మయమునందండి కుటుంబంతో సరస్వత్వ నడిపించమని ప్రార్థి గొప్ప సైయుకులుగా తయారు చేయమని ప్రార్థిష్టమైన గొప్ప దేవన తండ్రి మీరే సాయకులు దినవంత నడిపించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకొని మీరు ఆఖరు చింతపరుచుకోమని త్వరలో రాయన్న ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెందండి అల్లి అస్థం ప్రభా పరిశుద్ధ మీకు వందనాలు ప్రభా ఏసీ అంబటి వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా మీకు వందనాలు వేసే ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కంటిఫలింపదై చేయండి ప్రభా సర్వాధికారి జీవంగా మీ యొక్క వాక్కుని మేము నిర్లక్ష్యం చేయడానికి వీలదు ప్రభా దాన్ని ప్రకటిస్తూ పాటిస్తూ ప్రభా ముందుకు నడవాలా దానికి మీ యొక్క పరిశుధాత్మ శక్తి బలం మాకు కావాలా ప్రభా మీ యొక్క ఆత్మ చేత నడిపించండి ఏసేయా మీకెంతో వేలాది వందనాలు ప్రభా మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా స్థుతులకు పాత్రడ ఏసయ మీకు ఎంతో వందనాలు ప్రభావం వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క స్వస్థపరచండి విజృంభిస్తుండగా మీ యొక్క కురుపలో కనికరం చూపించి ప్రచపడి వేస మోకరించి ప్రభావాలు విడుదల పొంది మీ నామాన్ని స్మరిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామంని మహిమపరుస్తూ ప్రభావాల జీవితాలని ప్రభావం మీకు సమర్పించుకోవాలా సహాయపడండి అవగాహన వారికి దయచేయండి ప్రభావం ప్రేమ గల మాపర్ నాయన రక్షక మేమందరం కూడుకుని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు చేశా ప్రభ నాయన రక్షక మేమైతే ప్రభ ఎంతగానో పాపులం వేసే అయినప్పటికీ మీరు మా పైన కృప చూపిస్తున్నందుకు అంద నమలుస్తూ ఉత్తరముడు వేసే ఈ గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడి దీవించి ఆశ్రవదించండి సై ప్రభుయ రక్షక మేము కూడా డైమండ్స్ లాగా అంటే ఒక మంచి ప్యూరి ప్యూర్ లైఫ్ పరిశుద్ధాత్మతో కూడుకున్న జీవితాన్ని మంచి దేవుని బిడ్డలుగా మేము మా లైఫ్ ను అంతటి ముందు కొనసాగులాగా అనుగ్రహించండి ప్రభు నాయన రక్షక ఈ గ్రూప్ వాళ్ళని అందరినీ కాపాడండి సార్ ఎందరో మంది ఈ బాధలతో ఇరుకులతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు సార్ వారిని అందరినీ హీల్ చేయండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ప్రభ ఈరోజైతే వరకు సుష్మ స్టమక్ క్యాన్సర్ అని వచ్చింది సార్ తీస్తే ఆ బిడ్డని హీల్ చేయండి సార్ టైమ్ గారి సన్ని కూడా హీల్ చేయండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ప్రభా థర్డ్ వేవ్ వస్తుంది అని చాలా భయపడుతూ ఉన్నారు ప్రిడిక్షన్స్ కానీ ఆ వేవ్ ని ఆపివేసే శక్తి కేవలం మీకే ఉండేసేయా మీ చిత్రంలో ఉంటే ఆ వేవ్ ఆ థర్డ్ వేవ్ ని మీరే ఆపండిసేయా ఇంకా అందరినీ మీరే కాశ్ కాపడి నుంచి ఆశ్వదిస్తారని విశ్వసిస్తే అనాథలను నిరాశలను అభాగ్యులను విద్వారాలను జాబ్లెస్ పీపుల్ జ్ఞాపకం చేర్చుకుంటున్నాను అందరిని మీరు కాచి కాపడి ఆశ్రదిస్తారని మన ప్రభు అయిన ఏసి క్రీస్ ఒక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన శ్రవణ్ బెదర్ అందరూ ప్రేజ్ రాట్ బెదర్